బ్రహ్మవిధ్ ఆపునోతి పరం కాబట్టి ఆ పరం అనేటువంటిది బ్రహ్మ పదార్థము కాబట్టి బ్రహ్మముని తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మం అవుతాడు ఇది ఇట్స్ అ సెంటెన్స్ ఒక వాక్యం ఎందువల్లంటే మీకు నిన్న చెప్పాను బ్రాహ్మణోపనిషత్తులు కొన్ని ఉంటాయి మంత్రోపనిషత్తులు కొన్ని ఉంటాయి ఇది బ్రాహ్మణ వాక్యం అంటే బ్రాహ్మణోపనిషత్తు బ్రహ్మవిధ ఆప్నతి పరం ఎందుకు బ్రాహ్మణోపనిషత్తు అంటే గద్యం రోజు ఉంటుంది అర్థం చేసుకోండి కొన్ని ఉపనిషత్తుల్లో మంత్రాలే ఉంటాయి ఇప్పుడు మొట్ట ఉపనిషత్తులాగా కాబట్టి అది మంత్రోపనిషత్తు అట్లా కాకుండా ఎక్కడ మనం వాక్యాలు ఉండి మధ్య మధ్యలో మంత్రాలు కోట్ చేస్తూ పోతాడు ఇది బ్రాహ్మణోపనిషత్తు కనుక ఇక్కడ బ్రహ్మవిధ ఆప్నతి పరం అన్నప్పుడు ఇది తస్విన్ ఏవ బ్రాహ్మణ వాక్య ఉక్తార్థే ఇది బ్రహ్మ శబ్దం ఏదైతే ఉందో తత్వం అసలు తత్ అదే తత్వం అసి అన్నప్పుడు తత్ ఆ బ్రహ్మ పదార్థం ఆ బ్రహ్మం ఏదో అదే పరం బ్రహ్మవిత్ పరం ఆపునోతి ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మమును పొందుతూ ఉన్నాడు ఇది స్టేట్మెంట్ మొత్తం మీకు ఈ బ్రహ్మవల్లి భృగువల్లి మొత్తం కలిపి సూత్రార్థం ఇది అంతే ఇంకేం లేదు ప్లీజ్ కేవలం సూత్రార్థం ఇదొక్కటే బ్రహ్మవిధ ఆప్నోతి పరం అని సూక్ష్మంగా ఏదైతే చెప్పాడో దీనికి విపులంగా చేసేటువంటి వ్యాఖ్యానమే ఇక రెండు వల్లిలు అంతా కూడా సూత్రప్రాయంగా ఇంక దాన్ని అర్థం చేసుకోండి మీరు బ్రహ్మవిధ్ ఆపునోతి పరం అన్నతరువాతాభ్యుక్ ఎభ్యుక్స్ బ్రాహ్మణ వాక్య ఉత్ది ఋక్ మంత్రదేషాభ్యుక్ ఎ అభ్యుక్త అభివుక్త అంటే చెప్పబడింది అని అర్థం అభ్యుక్త ఆమ్నాథ ఇది చెప్పబడింది ఏంటది అని అంటే తదే అభ్యుక్త తత్ ఆ బ్రాహ్మణ వాక్యం ఏదైతే ఉందో ఇప్పుడు ఏది బ్రహ్మవిధ ఆపునోత్తి పరం అనేదైతే ఉందో దానికి ఏ సాయం మంత్రుక్ రుక్ అంటే మంత్రం ఈ మంత్రము అభ్యుక్త చెప్పబడింది అభివుక్త అమ్మనా చెప్పబడింది ఏంట మంత్రము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ మంత్రం ఇట్ ఇస్ ఎంతవరకు అంటే యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ సో స్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి బ్రహ్మణ విపశ్చితే అదే ప్లీజ్ ్రహ్మ విపచ్యుతి ఇతి ఇతి కదా అయిపోయింది అక్కడికి అక్కడికి కొటేషన్ ఎండ్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వకామాన్ సహ బ్రీప్యుతి ఇక్కడ వరకు రుక్ మంత్రీ బ్రహ్మవిధ అప్లతి పరం వాక్యం బ్రాహ్మణ వాక్యం ఎండ్ అయిపోతా ఉంటే ఇతి అంటాం బ్రహ్మణా విపక్షి కొటేషన్ ఇతి అక్కడికి తర ఇది స్వరూప లక్షణం అద్భుతంగా ఇక్కడ వివరింపబడుతుంది అద్భుతమైన భాష ఏముంది దీని మీద స్వస్తి ప్రజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తోవ్ కాలే వర్తతు పర్జన్య పృథివీ సీ దేశోరహి బ్రాహ్మణ సు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాభిష్య yong ti shao ్రహ్మా వరుణీంద్రుద్రమరుత స్తున్వే దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదే గాయ సా ధ్యాన తద్గతే ననస పశం యోగిన యంత విదురాయ తస్మై నమ సహనోన్నక్క్తు సహ వీర్య కర వహ తేజస్వినధీతమస్ మావిషావహై ఓ శా దిష్యాం దిష్యా బ్రహ్మవిదాప్నోతి పరం దేశాభ్యుక్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నితాయా పరమే వ్యోమన్ శ్ను సర్వాన్ కామాన్ సచ్యితే బ్రహ్మ విత్ ఆనోతి పరం మనం పొందవలసింది ఏమిటి ఇది మనం పొందాలి ప్రయత్నించి అనేది వేదాంతానికి విషయం కానే కాదు కనుక ఏం పొందాలి ఏది పొందాలి దేనిని పొందాలి అనేది వేదాంతానికి విషయం కానే కాదు ఎందుకో తెలుసా పొందలేని దానిని పొందాలని మనం అనుకోవచ్చు అట్లాంటప్పుడు మనిషికి నిరాశ మిగులుతుంది నువ్వు నిరాశతో కొట్టుమిట్టాడడం వేదాంతానికి ఇష్టం లేదు ఒకవేళ లేనివి కావాలని కూడా మనం పొర పొరపాటున ఉండవో వాటిని పొందాలని కూడా మనం అనుకోవచ్చు ప్రమాదవశాత్తు అట్లాంటి వాటి కోసం కనుక ప్రయత్నించడం ప్రారంభం చేస్తే తద్వారా శ్రమే మిగులుతుంది ఎందుకంటే లేనివే గనక అట్లా నువ్వు ఒక శ్రమతో పరిశ్రమతో మిగిలిపోవడం వేదాంతానికి ఇష్టం లేదు లేదు స్వామి లేనివి కావో ఉన్నవే వాటినే కోరుకుంటాను అయినప్పటికి కూడాను ఉన్నవి గనక ఊడిపోయేవైతే అట్లాంటి వాటిని పొంది లేక పొందాలని ప్రయత్నం చేసి లేక పొందినా ఒక దశలో తద్వారా దుఃఖమే మిగులుతుంది గనక నిన్ను దుఃఖ కోసం వేదాంతం లేదు ఎందుకని ఆ పనులు చేయడానికి చాలా మతాలున్నాయి వ్యక్తులు ఉండరు సిద్ధాంతాలున్నాయి రాద్ధాంతాలున్నాయి ఆ పని వేదాంతం చేక మనం ఏం పొందాలి దేనిని పొందాలి అనేది వేదాంతంలో విషయమే కాదంటున్నాను అయితే వేదాంతం ఏం విషయం ఏది ఉన్నది ఉన్నది ఏమిటి అస్తి ఇది వేదాంతానికి విషయం ఏదేది పొందాలి ఏవేవి పొందాలి ఇక్కడ వేటి కోసం ప్రయత్నం చేయాలి ఇవి ఒకవేళ వేదాంతం కొన్నిట్లు చెప్పుండొచ్చేమో గానీ వేదాంతానికి ప్రధానమైనటువంటి కేంద్ర విషయం మాత్రం ఇది కాని కాదు ఏది ఉంది అదస్తి సత్యం ఆ ఉన్నది అనేది వేదాంతానికి విషయం కనగా ఏవేవి మనం ప్రయత్నం చేస్తే ఏవేవి పొందుతాము అనేటువంటిది సాధ్య సాధన విషయాలవి సాధ్య సాధన భేద విషయాలు ఆ భేదనే పదం పడితే ఇంకా మంచిది ఎందుకని ఒక్కొక్కటి సాధించాలనుకుంటే దానికి సంబంధించిన కర్మ చేస్తూ పోవాలి ఇవన్నీ కూడా పరిమితంగా ఉంటాయి కాబట్టి నేను ఏవేవి సాధించాలి వాటి వల్ల ఏవేవి పొందాలి అనేటువంటిది కర్మకాండకు సంబంధించినటువంటి వ్యవహారం వేదాంతానికి సంబంధించిన విషయం కాదు అది కాబట్టి సాధ్య సాధన భేద విశేషాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా కర్మకాండకు సంబంధించినవి కర్మకాండ వేదంలో ఉండొచ్చు దాన్ని దాటిన తర్వాత వేదాంతానికి వస్తూ కాబట్టి ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది నువ్వు ఏ కర్మ చేస్తావు ఆ ఫలితమే వస్తుంది ఒక కర్మ చేస్తే ఇంకో ఫలితం రమ్మంటే రాదు ఇప్పుడు ఆకలిగా ఉంది ఆకలిని భరించలేం ఆకలిని పోగొట్టుకోవాలి ఆహారం తీసుకుంటాం ఆకలి పోతుంది ఓకే మందు తీసుకుంటే ఏం రోగం పోతుంది ఆహారం తీసుకుంటే ఆకలి పోతుంది మందు తీసుకుంటే ఔషధం తీసుకుంటే రోగం పోతుంది ఆహారం తీసుకుంటే రోగం పోదు మందు తీసుకుంటే ఒకవేళ పెరగచ్చు అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఏ విధమైనటువంటి ప్రయత్నానికి ఆ విధమైనటువంటి ఫలిమ ఆహారం తీసుకుంటే ఆకలే అంటే రోగం పోయేందుకు అవకాశం లేదు మందు తీసుకుంటే మందు తీసుకుంటే నీకు రోగమే పోతుందేమో కాని ఆకలి అవకాశం లేదు ఈ విధంగా కర్మకి పరిమితంగా ఫలితాలుంటాయి ఎప్పుడు కూడా కాబట్టి పరిమితమైనటువంటి ఫలితాలే గనక ఒక పూర్ణత్వాన్ని జీవితం లభించలేవు ఎప్పుడు బ్రహ్మవిధాప్నోతి పరం ఇది చూడండి వాక్యం ఎందుకు చెబుతున్నానంటే ఒకవేళ కొన్ని యజ్ఞాలు చేసి యాగాలు చేస్తే ఇష్టాపూర్తి కర్మలు చేస్తే లేక అగ్నిష్టోమాది క్రతువులు చేస్తే లేదా దాన ధర్మాలు చేస్తే పుణ్యకార్యాలు చేస్తే వీటన్నిటి వల్ల ఏమొస్తుంది స్వర్గం వస్తుంది కాదు స్వర్గ ప్రాప్తి అవి సాధనాలు ఇది సాధ్యం ఇది సాధ్య సాధన విషయం అయితే నువ్వు యజ్ఞం చేసేది హోమం చేసేది పుణ్యకార్యం చేసేది ఎక్కడ ఈ లోకంలో అంతేనా స్వర్గం ఎక్కడ ఇక్కడ ఉందా స్వర్గానికి మించింది ఉంది శృతి మందిరంలో అది విషయం స్వర్గం మాత్రం ఇక్కడ లేదు సాధన ఇక్కడ సాధ్యం అక్కడ సాధన ఇక్కడ సాధ్యం అక్కడ యజ్ఞం హోమం పుణ్యాది కార్యక్రమాలు ఇక్కడ ఈ లోకంలో సాధ్యం ఏదైతే దేనికోసమైతే నువ్వు ఇవన్నీ చేసావో ఈ పుణ్య కార్యాలు ఏ స్వర్గం కావాలని చేసావో ఆ స్వర్గం మాత్రం అది వేరే లోకం గనక అక్కడ సాధన ఇక్కడ సాధ్యం అక్కడ సాధన ఇప్పుడు సాధ్యం ఎప్పుడో ఎందుకని పోతే ఈ దేహం పోతే చనిపోయిన తర్వాత పోయేది అక్కడికి సీ దిస్ పోలీస్ సెంటెన్స్ ద పవర్ఫుల్ సెంటెన్స్ సీక్రెట్ సెంటెన్స్ బ్రహ్మవిదనోతి పరం బ్రహ్మవిత్ పరం ఆప్నోతి ప్రాప్నోతి ఇది బ్రహ్మవిత్ బ్రహ్మ ఉపాసక బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మవిత్ పరం ఆపునోతి పరం బ్రహ్మ ఒకటే కదా మోక్షం కాబట్టి పరం అన్నా బ్రహ్మమన్నా మోక్షం అన్నంతా ఒకటే పొందుతున్నాడు బ్రహ్మవిత్ పరం ఆపునోతి బ్రహ్మవిత్ ఆపునోతి పరం బ్రహ్మ విధుడు ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో ఇక్కడ శ్రవణం చేస్తూ ఉన్నాడో వాడు బ్రహ్మ బ్రహ్మాన్ని పొందుతూ ఉన్నాడు వాడే అయిపోతూ ఉన్నాడు ఎక్కడ ఇక్కడే ఎప్పుడో కాదు ఎక్కడో కాదు కనుక సాధన సాధ్యం అనేటువంటి విషయాల్లో వెరీ విషయం ఇక్కడ మనం చేస్తే ఎప్పుడో ఎక్కడో కాదు బ్రహ్మవిధి ఆప్నతి పరం బ్రహ్మవిత్ ఎవరైతే బ్రహ్మములు తెలుసుకుంటూ ఉన్నాడో బ్రహ్మవిత్ భవతి ఆ బ్రహ్మవిధులు బ్రహ్మే అవుతూ ఉన్నాడు ఎప్పుడౌతున్నాడు ఇక్కడే ఇప్పుడే కాబట్టి ఎవరైతే బ్రహ్మములు తెలుసుకున్నారో బ్రహ్మ ్రహ్మస్వరూపంగా మారో ఆప్త కాములు ఆత్మ ఆత్మవిధులు అయ్యారో అటువంటి మహర్షులంతా కూడాను తెలుసుకున్నప్పుడే అయ్యారు ప్రబోధ సమయే జ్ఞానం కలుగుతూ ఉంటేనే అయ్యారు ఇక్కడే అయ్యారు ఇది వేదాంత విషయం బ్రహ్మవిధు ఆప్నోతి పరమసిద్ధు కాబట్టి మోక్షాన్ని ఇక్కడే పొందుతావు కానీ స్వర్గాన్ని ఇక్కడ పొందలేవు డిఫరెన్స్ చూ కరమైన అంతే నువ్వు ఎక్కడికైనా ప్రయత్నం చేసి పలానా ఊరికి నేను వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి అని అంటే ఇక్కడ నువ్వు ఫ్లైట్ ఎక్కావును వన్ అవర్ తర్వాత చేరుతావు అక్కడ ఎందుకంటే ప్రదేశానికి సంబంధించింది కాలానికి సంబంధించింది హైదరాబాదు బెంగళూరు ఒకటి కాదు కనుక ఆ ప్రదేశం వేరే ఈ ప్రదేశం వేరే ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరతావు అక్కడికి వెళతావు కనుక ఈ ప్రదేశం ఆ ప్రదేశం వేరు గనక దేశ పరిచ్ఛేదం ఉంద కనుక కాలం కూడా దానికి అడ్డుగా నిల్చుంది ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ ప్రయాణం చేస్తే గానీ నువ్వు బెంగళూరు చేరలేవు కానీ బ్రహ్మాన్ని పొందడానికి నువ్వు ఇంకో చోటకు పోవాల్సిన అవసరం లేదు ఇంకో కాలంలో వెతకాల్సిన అవసరం లేదు బ్రహ్మ విధ ఆపుణి పరం ఎందుకని స్వర్గం సాధ్య విషయం మోక్షం గట్టిగా చెప్తే మోక్షం వస్తుంది అంటే రాదు సిద్ధ విషయం ఇంకేంటి ఇంకా ఏంటి అరమండి బాగా గట్టిగా అందుకని ఓం నమ శివా సరేనా సిద్ధ విషయం ఓకే మొట్టమొదటిది తేలాలి మోక్షం పొందాలి అనుకోవడం కాదు మోక్షమనేటువంటిది సిద్ధ విషయమా సాధ్య విషయమా తొంభై మందికి శాతం తొంభై శాతం తెలియకపోవడం వల్లనే కర్మల్లో కొట్టుమిట్టాడుతూ ఉండారు జ్ఞానం వైపు తిరగలేకపోతా ఉండారు ఆశ్రమాలు పెట్టుకున్నా ఇది దురదృష్టం అసలు విషయం అర్థం కావడం మోక్షం అనేటువంటిది సిద్ధ విషయమా సాధ్య విషయమా సాధ్య విషయం గనకైతే కర్మలు చేసి పొందొచ్చు అర్థమవుతుందా ఇప్పుడు సిద్ధ విషయం అంటే ఉన్నదే గనక ఉన్నదాని నువ్వు పొందాల్సింది లేదు ఉన్నదాని తెలుసుకోవాలి డిఫరెన్స్ లేనిది గనకైతే ఒక కర్మ చేసి నువ్వు పొందాలి ఎక్కడో ఉన్నదైతే మరొక కాలంలో ఉన్నదైతే మరొక వస్తువుగా ఉన్నదైతే పరిచ్ఛిన్నంగా ఉంటే పరిమితంగా ఉంటే అటువంటి పరిమితమైనటువంటి వస్తువును పొందడానికి ఒక పరిమితమైనటువంటి కర్మ తదనుగుణమైనటువంటి కర్మను చేసి నువ్వు పొందాలి అప్పుడది సాధ్యం దానికి సంబంధించి నువ్వు చేసేటువంటిది సాధన కాని ఇది సిద్ధ విషయం సిద్ధత్వాత్ సిద్ధ విషయం ఉంది ఎప్పుడైతే అది సిద్ధ విషయమై ఉన్నదో ఉన్నదే కాని కానున్నది కాదు ఎప్పుడైతే ఉన్నదో ఉన్నదాని పొందాల్సిన అవసరం లేదు ఉన్నదాని తెలుసుకోవాలి ఇది కర్మకి జ్ఞానానికి ఉండేటువంటి డిఫరెన్స్ కాబట్టి కర్మలలో ప్రధానంగా కర్తృ అపేక్ష ఉంది కర్తృ అపేక్ష అంటే కర్మలు కర్త మీద ఆధారపడి ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్త మీద ఆధారపడి ఉన్నాయి కర్మ చేసేవాడు ఉన్నాడు డూవర్ ఎవడైతే చేస్తూ ఉన్నాడో కర్మ చేస్తూ ఉన్నాడో అతని కర్త అతని మీద ఆధారపడి కర్మలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కర్తృ అపేక్ష కర్త కావాలి అనేది ఉంది స్వామీజీ కర్మ అంటే చలనాత్మకం కదా అవును మరి కర్త లేకుండా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది చెప్పు నది ప్రవహిస్తూ ఉంది కదా ఎస్ ప్రవహిస్తూ ఉంది నది ప్రవహిస్తుంది ఏమైంది ఇప్పుడు మరి కదులుతుంది చలనాత్మకం కదా చూసారా నది కదులుతుంది చరణాత్మకం జలం ముందుకు పోతూ ఉంది కానీ నదికి కర్తృత్వం లేదు నదికి కర్తృత్వం లేదు ఎందుకని అచేతన జడ నది ప్రవహిస్తూ పోవలసిందే గాని ప్రవహించకుండా ఉండమనండి పాసిబిలిటీ ఉందేమో మేఘం వర్షించడానికి ప్రయత్నం చేసిందంటే అక్కడి నుంచి వర్షించాలి నీళ్ళు కింద పడిపోవాలి ఆపమని చూద్దాం కానీ మనిషి ఎట్లా కాదు కర్తృత్వం ఉంది కర్తృ అపేక్ష ఎట్లాగూ కర్తం కర్తం శక్యం అకర్త శక్యం కర్త్యం చేయగలడు చేయకుండా ఉండగలడు మరొక విధంగా చేయగలడు నది ప్రవహించగలదు ప్రవహించకుండా ఉండగలదు కావాలంటే పర్వతం మీద కూడా పాప ప్రవహించగలదు పాసిబిలిటీ ఉందే అది విషయం కాబట్టి కర్మ జరుగుతూ ఉండినా చలనాత్మకంగా ఉండినా కేవలం అది కాదు అచేతనం కనుక కర్తృత్వం లేదు మనిషికి ఇక్కడ కర్తృత్వం ఉంది కాబట్టి కర్తృ అపేక్ష కర్త కావాలి కర్త ఉంటే కర్మ జరుగుతూ ఉంది జ్ఞానం అనేది కర్తృ అపేక్షకు సంబంధించింది కాదు అది వస్తు తంత్రం జ్ఞానం అనేది వస్తుతంత్రం అంటే ఉన్నదానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో సత్యంగా దానికి సంబంధించినటువంటి విషయం కర్త మీద ఆధారపడే లేదు అందువల్ల వేదాంతానికి ఏది పొందాలి అనేది వేదాంత విషయం కాదు ఏది ఉంది అనేది వేదాంత విషయం అర్థమవుతుంది ఏది పొందాలి అనేటప్పటికి కర్తృ అపేక్ష ఏది ఉంది అనేటప్పటికీ వస్తుతంత్రం జ్ఞానం అస్థి అయితే స్వామిజీ కమాన్ కర్మల వల్ల మోక్షాన్ని పొందలేమంటారా ఎందుకంటే బ్రహ్మ విత్ విత్ తెలుసుకునేవాడు బ్రహ్మ విత్ పరం అప్నోతి ప్రాప్నోతి బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మవుతూ ఉన్నాడు బ్రహ్మగా अंत कर्मचे कर्मंटे मोक्ष ब्रह्म मोक्षम अंत क्रह्मा मैं कर्मचे पंदे अवकाश लेदा कर्म जैसे मोक्षा कलगद कल अवकाश लेकिन स्वामीजी कर्मचे कर्म फल कर्म वाल कल कर्म, कर्म फल కర్మ ఫలం అనేటువంటిది కార్యం కార్యం కార్యము ఏదైనా అనిత్యం అనిత్యమైందే గనక బ్రహ్మం అయితే అది కూడా పోతుంది అనిత్యమే గనక అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి కర్మ వల్ల ఏం పుడుతుంది మోక్షం పుట్టదు కర్మ వల్ల కర్మ ఫలం పుడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్మ వల్ల కర్మఫలం కర్మను నువ్వు కాలంలో చేస్తావు గనక దీని ఫలితం కూడా కాలంలోనే వస్తుంది ఇది కర్మలో కర్మ ఫలాలు కనుక మోక్షమే గనక కర్మ ద్వారా వచ్చేటట్లయితే మోక్షం కర్మ ఫలం అవుతుంది బాగా అర్థం చేసుకొని తయారు కుండ తయారైంది కుండ ఉంది కుండ తయారు చేయడం కర్మ తయారు చేయడం కర్మ తయారైన తర్వాత కుండ కార్యం ఆ కర్మ యొక్క ఫలం క్లియర్ కుండ అనేటువంటిది కార్యం తయారైంది తయారు చేసిన తర్వాత కుండ ఇది అయింది కుండ తయారు చేయడం అనేటువంటి కర్మ జరగడం వల్ల కుండ అనేటువంటి ఫలం మనకు వచ్చింది ఇది కర్మ ఫలం ఎట్లుంటది ఇది కార్యం ఇప్పుడు చూడండి కుండ తయారు చేయక ముందు కుండ ఉందా ది పాయింట్ కుండ తయారు చేయకముందు కుండ ఉందే లేదు కాబట్టి కుండ నిత్యము అని మీరు అంటారా ఎందుకని నిత్యం అంటే ఎప్పుడు ఉండాలి మరి తయారు కాకముందు కుండ లేదు కుండ నిత్యము కాదు కనుక మోక్షము కూడా తయారు చేయడం వల్ల కుండ తయారైనట్టుగా కర్మ వల్ల కర్మ వల్లే కనుక మోక్షం తయారైతే కర్మ చేయకముందు కుండ ఎట్లాగైతే లేదో మోక్షం కూడా లేదు అని అర్థం ఒకప్పుడు లేకుండా మరొకప్పుడు ఉంటే అది అనిత్యం అవుతుందే గాని నిత్యమయ్యేందుకు అవకాశం లేదు మోక్షం అనేది నిత్య వస్తువ అనిత్య వస్తువ అది తేల్చుకోండి మొదట మోక్షమే గనక అనిత్య వస్తువైతే దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు అనిత్యాల మధ్య విసిగిపోయి విరక్తి చెంది నిర్వేదమాయాత్ నిర్వేదం పొందిన తరువాత పరీక్ష లోకాన్ని కర్మచాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాస్తి అకృతేనా కర్మణ అకృత నాస్తి ఏ కర్మ చేసినా కూడా నిత్య వస్తువును పొందే అవకాశం లేదు అని తెలుసుకున్న తరువాత వేదాంతానికి వచ్చాం కృతే అకృత నాస్తి కాబట్టి కర్మ చేసి తద్వారా వచ్చేటువంటి అనిత్యమైనటువంటి ఫలం ఏదైతే ఉందో అది మోక్షం అవకాశం లేదు గనక కర్మ వల్ల మోక్షం సిద్ధించదు ఏ కర్మ చేసినా ఇంతే క్లియరా ఇప్పుడు ఏ కర్మనన్నా చేయనండి ఇంతే కాబట్టి మనం ఏ కర్మ చేసినా దానికి సంబంధించినటువంటి ఫలితమే వస్తుంది ఆ ఫలితం ఏదైతే ఉందో అది పరిమితంగా ఉంటుంది మనం కర్మ ద్వారా ఏవేవి పొందినా మీ ఇష్టం అంటే అందరం ఒక రకర ఒక విధమైనటువంటి కర్మలు చేయలేము ఎవరెవరికి ఏం కావాలో దానికి సంబంధించినటువంటి కర్మలే మనం చేస్తాం ఇంట్లో కాయగూర ముక్కలు పెట్టుకున్నా కూడాను అందరి ఇళ్లలో ఒకటే ఉండదు బెండకాయ ఇష్టమనే బెండకాయ వంకాయ ఇష్టమైనలో వంకాయ తలకాయ ఇష్టమైన తలకాయ అర్థమవుతుందే కాబట్టి ఎవరెవరికి ఏవి ఇష్టమో అవే పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఏవేవి మనం పొందాలనుకుంటుంటామో తత్సంబంధమైనటువంటి కర్మలే చేస్తూ ఉంటాం గనక తత్సంబంధమైనటువంటి ఫలాన్ని పొందుతాము ఇవి ఏవైతే మనం పొందుతామో అవి మనకన్నా వేరుగా ఉన్నవి మనకన్నా వేరుగా ఉన్నాయి ఇది లిమిటేషన్ ఇది వస్తు పరిచ్ఛేదం ఏ వస్తువైనా దానికి అది వేరుగా ఉంది ఒక వస్తువు మరొక వస్తువు కాలేదు కాబట్టి ఒక వస్తువుని నేను పొందినా ఆ వస్తువును పొందగలనే ఇంకొక వస్తువుని పొందే అవకాశం లేదు గనక ఏ కర్మ చేసిన దానివల్ల తత్సంబంధమైనటువంటి వస్తువుని నేను పొందుతాను వస్తు పరిచ్ఛేదం ఎప్పుడైతే వస్తు పరిచ్ఛేదం ఉందో అది కాల పరిచ్ఛేదం అయిపోయి ఉంటుంది ఎందుకో తెలుసా ఒక వస్తువు కాలంలో వస్తుంది కాలంలో పోతుంది ఏదైనా ఇది దేశ పరిచ్ఛేదంగా ఉంటుంది మళ్ళీ ఎందుకో తెలుసా ఒక ప్రదేశంలో ఉంటుంది ఇంకొక ప్రదేశంలో ఉండదు దేహమైన అంతే ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నానంటే క్రింద లేను మీ దగ్గర అర్థం మీరు క్రింద ఉన్నారంటే నా దగ్గర వేదిక మీద లేరని అర్థం కనుక ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళు ఇంకొక ప్రదేశంలో ఉండడానికి అవకాశం లేదు ఇది దేశపరిచ్ఛేదం వస్తు పరిచ్ఛేదం ఇది ఇది మైక్ కనపడుతూ ఇది కళ్ళజోడు కాదు కళ్ళజోడు మైక్ కాదు అర్థమవుతుంది ఇప్పుడు సజాతీయ భేదం విజాతీయ భేదం కాబట్టి మనమందరం ఒకే జాతి మానవ జాతి కానీ నేను వేరు మీరు వేరు ఆయన వేరు ఆమె వేరు అందరు వేరు వేరు అట్లాగే విజాతీయ భేదం మనిషి వేరు కుక్క వేరు గేదె వేరు ఆవు వేరు పక్షి వేరు విజాతీయ భేదం స్వగత భేదం ఈ దేహంలో కూడాను ఒక చేయి పొట్టి ఒక చెయ్యి పొడుగు ఏ వ్యక్తి ముఖమైనా చూడండి స్కేల్ పెట్టి గొలుసుకోండి ఒక చెంపకి ఇంకో చెంప సంబంధం లేదు ఇప్పుడు వద్దు ఇప్పుడు ట్రై చేయొద్దు రెండు చెంపులు ఒకే విధమైనటువంటి డైమెన్షన్లో లేవు ఎవరికైనా సృష్టి అంతా నెయ్యతి ఆర్డర్ అది ఎందుకు చేశాడో తెలిసి చేసిన తెలియాలి అర్థం ఓ ఆహా కళ్ళు రెండున్నా కూడా రెండు ఒక చూడడం లేదు ఇదంతా వెరైటీ ఇవన్నీ కర్మల్లో దేశ పరిచ్ఛేదంగా వస్తు పరిచ్ఛేదంగా కాల పరిచ్ఛేదంగా తెలుస్తున్నాయి ఇవి పరిమితంగా కనపడుతూ ఏదైనా అంతే కాబట్టి ఈ పరిమితమైనటువంటి కర్మలు ఏం చేస్తూ ఉంటాయో తెలుసా ఇప్పుడు దేహం ఇప్పుడు కనపడుతూ ఉంది పుట్టక ముందు లేదు చచ్చిన తర్వాత ఉండబోదు ఒక ప్రదేశంలో ఉంటుంది ఒక ప్రదేశంలో ఉండదు అర్థమవుతుంది మార్పు చెందుతూ ఉంటుంది ఇది కర్మలు కర్మ ఫలితాల్లో ఉండేటువంటి పెద్ద సందిగ్ధమైన విషయం తృప్తి చెందలేకపోవడానికి కారణం ఇది కాబట్టి ఏ కర్మైనా మనం ఏది చేసినా ప్లీజ్ అవి ఏం చేస్తాయో తెలుసా కర్మలు పరిమిత కర్మలే గనక కర్మ ఫలితాలని అందిస్తూ ఏ కర్మలైనా పరిమితంగా ఉంటూ పరిమిత ఫలాల్ని అందిస్తూ ద్వైతాన్ని సృష్టిస్తూ ఉంటాయి ఎందుకని ఆ ఫలితం వేరే ఈ ఫలితం వేరే కాబట్టి పరిమితంగా ఉంటూ పరిమిత ఫలాల్ని మనకు అందిస్తూ ద్వైతాన్ని సృష్టిస్తూ ఇక్కడే భయాల్ని పుట్టిస్తాయి బాధల్ని సృష్టిస్తాయి కావాలి ఎక్కడ ద్వైతం ఉంటే అక్కడ తప్పదు ఉదరమంతరం కురుతే తస్ష భయం భవతి ఉపనిషత్ అద్భుతంగా ప్రవచించింది ఉదరమంతరం కురితే తస్య భయం భవతి ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ భయం తప్పదు కర్మఫలాల్లో ఉండేదంతే సరేనా కాబట్టి ఇవన్నీ కూడా వివిధమైనటువంటి ఫలాలు అవంతా ఉంటాయి మనకు ప్రయత్నం ద్వారా పొందుతాం ఆ పొందినవి ఎక్కడ ఊడిపోతాయని బాధపడుతూ ఉంటాం మనకు కావలసిన వాళ్లే వీళ్ళు ఎక్కడ దూరమైపోతారని అడుగుతుంటాం ప్రతి మనిషి కనిపించిన ఆరోగ్యంగా ఉండావా క్షేమంగా ఉండావా అని అడుగుతాం ఎందుకంటే క్షేమంగా ఉండలేరని తెలుసు దేహం కనుక కర్మఫలం కనుక అర్థమవుతుంది కాబట్టి అన్నీ ఇలాగే ఉన్నాయి ఉత్తరమంతరం కృతే తశ్వ భయం భవతి కాబట్టి ఏ దేహమైనా కర్మఫలమే అందుకని భయం ఏ వస్తువైనా కర్మఫలమే అందుకని భయం స్వర్గమైన ఇంతే అర్థం చేసుకోండి తెలియని వాడు స్వర్గం మీద స్వర్గ ప్రాప్తి స్వర్గంలో ఒక ప్రాప్తి కావాలనుకోవచ్చేమో కానీ అక్కడ ఏం జరిగేది వాళ్ళకి తెలియదు వేదాంతకి తెలుసు అందుకని వేదాంతానికి ఏదో పొందాలి స్వర్గాన్ని పొందాలనే విషయంలో కూడా వేదాంతానికి విషయం కాదంటున్నాను స్వర్గం ఉందా సత్యంగా అది విషయం స్వర్గ సత్యమా అనేది విషయం స్వర్గాన్ని పొందాలనేది విషయం కాదు ఎందుకని స్వర్గాన్ని ఊహించిన కూడా బాధలేని వేదాంపానికి తెలుసు ఉపనిషత్తుకి తెలుసు